ఏ గురు మాత్రం తను కష్టపడి సాధించినటువంటి దాన్ని పనికి వాడికి ఏది చెప్పినా ఆచరించలేనటువంటి దురదృష్టవంతుడికి ఎట్లా అందిస్తాడు అందువల్ల అందించి అందించి అందించి అందించి అందించి అందించి ఒక దశలో అనుకుంటాడు ఇది అందుకోలేని ఘటమిది దీన్ని మనసులో నుంచి తీసేస్తే మంచిదని అటువంటి చోట అందవలసినవి మనకు అర్థం అవుతుంది ఇంతే గురువు వరకు వేషం అంటే ఇదే అందువల్ల ఎట్లా ఉండాలి తెలుసా ఎగ్జాంపుల్ కూడా అదే ఆవు దూడ ఆవు దూడను చూస్తా అని చెబుతుంది మొదట అది వచ్చిన తమాష అందుకని మన వాళ్ళు కూడా ఆ టెక్నిక్ తెలుసు కనుక పాలు దీపోయే ముందు దూడని తీసుకెళ్ళి చూపిస్తారు దాన్ని అదే అనగానే విడిపోయి నీళ్లు కొట్టేసి అంటే దూడని చూడగానే గోవత్సాన్ని చూడగానే గోమాత హృదయం ద్రవించిందో తన బిడ్డని అట్లాగే అనేటువంటి వాళ్ళు గురువును కదిలించాలి అంత ఇంకేందే ఆ దూడ ఎట్లాగైతే గోమాతను కదిలించింది గోవత్సం అట్లా ప్రవర్తన ద్వారా అయ్యా ఇంకా చెప్తా ఇంకా చెప్తా ఇంకా చెప్తా ఎందుకని ఎంత చెప్పినా మింగేస్తా ఉన్నాడండి మంచి వర్షాలు పడేటప్పుడు వేడి మసాలా పడాలి నేను తినేస్తాను ఎంత చెప్పాను ఎంత బాగుంది నేను ఏది చెప్పినా అర్థమైపోతా ఉంది ఇటువంటి వాడి హృదయంలో నా జ్ఞానాన్ని నిక్షిప్తం చేయాలి ఎందుకని శిక్షావళిలోనే చూచాం అది నా జ్ఞానాన్ని దోచేసేటువంటి శిష్యులు నా దగ్గరకు వచ్చుగాక రాగాక ఎందుకని శాంతిని దోచేసేవాళ్ళు కాదు కావాల్సింది జ్ఞానాన్ని దోచేసేవాళ్ళు రావాలి అనే గురువు యొక్క అభిమతం అభిప్రాయం అటువంటి శిష్యుడు వచ్చారు బోధించుకుంటే ఎట్లుంటాడు కాని ఇక్కడ సున్నితమైన ప్రార్థన ఏంటంటే నా దురదృష్టం ఒకవైపు ఉండినా సరేనా ఆయనకి నా మీద ఏది కలగకుండా ఉండుగా గురువు కూడా ఇది దౌర్భాగ్యుడు వీడికి ఏమీ అర్థం కాదు వీడు ఏదో ఏదో మనసులో పెట్టుకుని అర్థం చేసుకుంటాడేమో వాడికి నా మీద ద్వేషం లేకుండా ఉండుగాక పరస్పరం కారణం ఏంటో తెలుసా ద్వేషం అంటే ఏదో కాదు అదొక బురద స్వచ్ఛమైనటువంటి గంగా బురద చేరిపోయినట్టుగా డ్రైనేజ్ వాటర్ వచ్చి చేరినట్టుగా ఈ కల్మషాలన్నీ కూడా జేరి అవరోధం అవుతుంది గనక ఉపసర్గ ఉపశమనార్థ శాంతి పక్ష్యతే గనక తేజస్వినావదీతమస్తు మావి తమనాయ ఇయీ మావి ద్వషావహై ఎవరి మధ్య ఏ ద్వేషం లేకుండా ప్రేమ పూరితంగా జ్ఞానబోధ జరుగుగాక తమనాయ ఆ విధమైనటువంటి ద్వేషం క్షమించడం కోసంగా తమనాయ ఇయ ఆశీహి ప్రార్థన ఆశీ ప్రార్థన శాంతి శాంతి శాంతి శాంతితి త్రివచనంక్తార్థం త్రివచనంక్తార్థం శాంతి శాంతి శాంతి ఈ విధంగా మూడు శాంతి వచనాలు పలకడం అందువల్ల మూడు శాంతులు చెప్పండి మూడు శాంతి లేవు సారి ఒక్క శాంతి ఉండేది శాంతి ఒక్కటే మూడు శాంతులు ఉండే నాలుగు అశాంతిలు ఉండవు చదివే రేష్ శాంతి ఒక్కటే అశాంతికి కారణాలు ఎన్నో ఉండొచ్చు శాంతికి కారణం అవసరం లేదు నువ్వే శాంతి ఒకటే శాంతి అనేది సరేనా శాంతి ఒకటే అంతేగాని ఒక శాంతి ఒకటే శాంతి బాగా అర్థం చేసుకోండి కొందరు మూడు శాంతులు చెప్పాలా కాదు ఒకటేసారి శాంతి ఎందుకని మూడు సార్లు చెప్పినా కూడా అదే కదా ఓం శాంతి చూడు తర్వాత ఏం చెప్తావుం భ్రాంతి ఉందే ఓం శాంతి మళ్ళీ ఓం శాంతి కాబట్టి మూడు శాంతులు లేవు బాగా అర్థం చేసుకోండి శాంతి ఒకటే శాంతిని కలగకుండా ఉండే అవరోధాలు మూడు అనిస్తే శాంతి ఒకటే శాంతిని మనకు రానియకుండా చేసే సమస్యలు మూడు ఆ మూడింటిని పోగొట్టుకోవడానికి మూడు సార్లు శాంతి అన్నాం అంతేగా మూడు శాంతులు లేవు కొందరు ఇట్లా కూడా చెప్పేవాళ్ళు పూర్వం చిన్నప్పుడు ఇవన్నీ ఉన్నా ఆది భౌతిక శాంతి ఆది దైవిక శాంతి శాంతి ఆదిదై విఘ్నం అధిభౌతిక విఘ్నం ఆధ్యాత్మ విఘ్నం విఘ్నాలు అవి శాంతులు కాదు ఆ విఘ్నాలు రాకుండా ఉండడానికి శాంతి శాంతి ఒక్కటే మీకు అర్థం కదా మూడు పండ్లు పెడితే అవి కోయవాని మూడు కత్తులు కాదు పండ్లు కూడు కాబట్టి విఘ్నాలు మూడు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి ఒకే శాంతి దీన్నే తీసుకెళ్ళి దాన్ని అంతే కాబట్టి ఆది దైవికమైనటువంటి విజ్ఞాలు చూసారా ఇంత జరిగిన తర్వాత కూడాను అప్పుడు అనుకుంటున్నాడు వరివరి పరమాత్మను ప్రార్థించాను కానీ హే భగవాన్ నాకు ఇంత జరిగినా కూడాను మళ్లీ ఏమన్నా విజ్ఞాలు వచ్చి జ్ఞాన ప్రాప్తి లేకుండా పోతుందేమో వక్షమాణ బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కాబట్టి ఉపసర్గ ఉపశమనార్థ శాంతిరీతి త్రిర్వచనం త్రిర్వచనం మూడు వచనాలు శాంతి వచనాలు బరకడం కరణం ఏంటో తెలుసా ఆది దైవకం ఆది దైవిక విఘ్నం ఏంటో తెలుసా మొదట అబ్స్ట్రక్షన్ దేని మీదైతే మనకు అధికారం లేదో అది దేని మీదైతే మనకు నియంత్రణ లేదో అది ఆది దైవికం అంటే దైవ సంబంధం అయింది ఆ విఘ్నం మన చేతిలో లేదు వై హ్యావ్ నో కంట్రోల్ ఇప్పుడు విపరీతంగా గాలి వానొచ్చేసింది అనుకోండి ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు స్వామి ఎక్కడునుకో ఎక్కడ వెళ్ళిపోతారు అని స్వామి ఏమంటాడు పోతా అంతే ఇది మనం పిలిచింది కాదు మనం ఆపలేంది అర్థమవుతుంది మనం ఆపలేం వడకడ వర్షం పడిపోయింది ఏం చేస్తాం అక్కడి వర్షం మనం చూడలే అక్కడి నుంచి వర్షం పడుతున్నా కొద్ది కొద్దిగా జరుగుతున్నారు ఇంకా వచ్చింది లోపలికి ఇంకో కొద్దిగా ఇక్కడికి ఆ తర్వాత అట్లా వెళ్లేదు చేస్తుంది ఇది మనం పిలిచింది కాదు ఇలా రావాలని మనం అనుకోం అనిష్ట మనం ఎందుకు అనుకుంటాం కాబట్టి అది దైవికంగా వస్తుంది ఓ సైక్లోన్ వచ్చేస్తుంది మనమేం చేయలేము మనకు కంట్రోలేదు అందువల్ల నా కంట్రోల్ లేని నీ కంట్రోల్లో ఉంది సార్ ఎవరు భగవాన్ కనుక నీవు ఇది ఆది దైవికమైనటువంటి విజ్ఞం లేకుండా చుడు జ్ఞానం కలిగినంత వరకు తరువాత అధి భౌతికం అంటే ఏంటో తెలుసా ఇది ఇది కేవలం ప్రకృతికి సంబంధించింది వీటిని కంట్రోల్ చేయచ్చు కానీ వెంటనే కంట్రోల్ చేయలేం అదైతే అసలు కంట్రోల్ చేయలేం ఇవి కంట్రోల్ చేయొచ్చు వెంటనే కంట్రోల్ చేయలేం ఇప్పుడు సడన్గా ఒక యాభై కుక్కలు వచ్చేసాయి అనుకోండి ఇక్కడికి అట్ల ఒక నలభై ఇట్ల ఇరవై అట్లా ఇది ఓ కూగా అనిసలే అనుకోండి భౌ భో భో ఏం చేస్తాం ఇంకేదో లేచిపోయి తరిమే చూస్తాం అది వేరే విషయం అదే సమయానికి ఒక్కోసారి మార్నింగ్ క్లాసెస్లో మేము పడుతుంటాం బాధ ఇది అనుకుంటా ఇది ఆది భౌతికంగా అనుకుంటుంటాను నేను యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి నేను మొదలు పెడతాను దక్షిణామృత స్తోత్రం మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ అనగానే మొదలు పెడతాను శ్రీ వెంకటాచలపదే తపసు ఈ పక్క స్టార్ట్ అయిపోతుంది ఏం చేయాలని అర్థం కాదు సరే అక్కడ దేవాలయం ఉంటుంది అష్టలక్ష్మి దేవాలయం పెట్టేస్తారు ఏం చేయాలని అర్థం కాదు అరేండి పోవాయా నువ్వేదో ఈరోజు వచ్చా పది రోజులు చెప్తావు తర్వాత మేము ఏం కావాలని అంతకుముందు మేము పెడుతున్నాం ఇప్పుడు మేము పెడుతున్నాం నువ్వు పోయిన తర్వాత కూడా మేము పెడతాం ఇది సత్తు నిర్వచనం అర్థం అవుతుంది ఏం చేయాలని తెలీదు ఒక్కోసారి నేను కార్యకర్తలు చెప్తాను ఆయన కొద్దిగా రెక్వెస్ట్ చేయండి అమ్మా మీరు కొన్ని క్యాసెట్స్లో పాత క్యాసెట్స్ చూశారంటే నేను ఒకవైపు పూర్వం ఉండేది బిగ్గినింగ్ లో క్యాసెట్ వచ్చినప్పుడు నేను ఒక ఉపన్యాసం చెప్తుంటాను తెనాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఉపన్యాసం ఆ క్యాసెట్ చేశారు పాపం అందరూ బల ఫీల్ అయ్యాలి నేను మాట్లాడుతూ పాట పాడుతుంటాను నా పక్కనే కోరికలే గుర్రాలు అయితే అని ఒకటి వస్తా ఉంటదేదో వేణ స్టాకిస్తే దాని పక్కన కన్యా పరమేశ్వర గుడి అక్కడ మాట్లాడుతుండేవాడిని నేను ఎయిటీలో అంతకుముందు కూడా అక్కడే మాట్లాడేవాడిని ఫస్ట్లో కోరికలే గుర్రాలు అయితేనప్పుడు ఒకటి ఉండేది అది స్వామీజీ బాగా పాడుతూ ఉన్నాడండి అష్టపతి మధ్యలో ఈ కోరికలు ఏంటండి గుర్రాలు ఏంటండి నేను గుర్రాలు వాటి మీద నాకు కంట్రోల్ ఎట్నుంచి వచ్చినా ఏమో తెలియదు క్యాసెట్ లో కనపడుతున్నాయి అర్థంతుంది ఇదంతా ఆది భౌతికం ఇది మనకు కంట్రోల్ లేవు మన చుట్టూ ఉంటాయి ఈ వ్యవహారాలు కొన్ని సాంఘిక సమస్యలుంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి ఇవన్నీ ఆది భౌతికం వస్తాయి భౌతికం ఇదంతా కూడా మనం ఉపన్యాసాన్ని బయలుదేరబోయే ముందు హాయిగా ఈ రోజు స్వామిజీ ముద్ర పెట్టేస్తారు శాంతి పాఠం అది ఇది అని బయలుదేరేటప్పుడు ఇంట్లో ఎక్కడ పోతున్నావు బలంతో దేనికి ఉపనిషత్తు ఇంతముందు ఏడ్చింది చాలదా ఇంకా అక్కడ కొద్ది గొడవ వేసుకొని వచ్చాను బస్ ఎక్కగానే ఎగ్ పోతక్ నీకు కూడా తక్కువ కూడా నీ కంట ఇప్పుడు ఇక్కడొచ్చి కూర్చుంటే మధ్య మధ్యలో ఇట్లా చూస్తారు ఇట్లా చూసినప్పుడు ఒక ఆయన కనపడతాడు అట్లా చూస్తే ఆమె కనపడుతుంది చూడు వీళ్ళు పుణ్యాత్ములు ఆయనకి సంస్కారం ఉంది ఆమెకి సంస్కారం ఇద్దరు కూర్చొని ఇంటుండారు నా కొంపలో చూడు ఎట్లా ఉన్నాయి దానికి తోడుగా కండక్టర్ ఒక ఈ మధ్యలో నేను బ్రహ్మవిధాప్నోతి పరం ఇది సోషల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అర్థమవుతాను ఇప్పుడు పొలిటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఒకటి కాదు అన్ని ఉంటాయి ఇవన్నీ కలిసి అది భౌతికం సరేనా ఆ తర్వాత ఆధ్యాత్మికం ఈ ఆధ్యాత్మికం ఏంది ప్యూర్లీ పర్సనల్ ఇది కేవలం అనేది దేహ ప్రాణ మనహ అంతే ఫినిష్ కాబట్టి చక్కగా వింటూ ఉంటే దేహం బాదలు బాధలు వచ్చాయనుకోండి అయిపోద్ది వ్యవహారం ప్రాణం కూడా ఒక్కోసారి కొందరు ఉపన్యాసాలు మేము చూసేవాళ్ళం లేచి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఉబ్బుసం ఉంటుంది బాగా వింటా ఉంటారు సడన్గా వస్తుంది పక్కన వాళ్ళు పట్టుకుంటారు నీకు ఉపసం వచ్చు నాకే ఇది ఇంత ప్రేమలు సరేనా ఇంక వాళ్ళు లేచెళ్ళిపోతారు ఇది పర్సనల్ ప్రాణం ఉపసం ప్రాణం అర్థమవుతుంది దేహ ప్రాణ మనహ ఏవేవో జ్ఞాపకం వచ్చేది ఎందుకని మనం ఏం పుట్టుకుతోనే కూర్చొని శృతి మందిరంలో వినడం ఒక్కొరికి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఇంతకాలం జీవించి వచ్చాం ఒక్కొక్క రోజు ఎన్ని ఎన్నెన్ని విషయాలు ఎంతమంది మనుషులు ఎన్నెన్ని సంబంధాలు ఎన్ని ఆలోచనలు ఇవన్నీ ఎక్కడికి పోల మూట కట్టుకుని లోపలే ఉన్నాయి సముద్రంలో ఆలోచనగా వస్తూ ఉంటాయి చక్కగా వింటున్న సమయంలో ఏదో వస్తుంది ఇక్కడి నుంచి దక్షిణామూర్తులు అయిపోతాం ఇంకా మౌనం ఇదే నీకెక్కదు ఇది ఆధ్యాత్మిక విఘ్నం కేవలం పర్సనల్ లోపల జరిగే వ్యవహారం నాకు ఒక గతం చెప్పేవాడు ఊర్లో నాకు కూడా వచ్చి ఉన్నాడు పాపం ఉపన్యాసాలు విన్నారు అతను కూడా కొంత తెచ్చుకున్నాడు నేను ఎవరికి వచ్చి చెప్పాను ఆయనకి ఎక్కడన్నా చూడండి అంటే ఒక చిన్న గెస్ట్ హౌస్లో ఒక చిన్న రూమ్ ఒకటి ఆయనకి చూసి ఇచ్చారు బాగానే ఉన్నది దాంట్లో ఉంటుండేవాడు హోటల్లో పనిచేసి ఉంటున్నాడు తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది ఒకరికి ఒకటి రెండు రోజులు సరిగా అయినలే నాకు అర్థమవుతున్నది ఎంత వినోలేదు నేను పిలిచి ఏంటంటే తర్వాత నేను గమనించాను ఏం ఆ డబ్బు తీసుకుని దాంట్లో పెట్టుకుని వచ్చాడు కదా కూర్చున్న ముదులుకొని కొత్త ఊరు అందులో గెస్ట్ హౌస్లు ఎట్లా ఉంటాయి మీ తెలుసు గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో అన్ని అల్లిపేరు గెస్ట్ హౌస్ అయ్యేటట్లో ఉంటాయి వాటికి తలుపులు సరిగా ఉండవు ఎవడన్నా పోతాడేమో అందులో చెట్లల్లో ఉంటాయి మధ్యలో ఎక్కడ గెస్ట్ హౌస్ ఉన్న చెట్లు గిట్లు ఎవడు పోయే తెలియదు ఎవడు వచ్చేది తెలియదు అక్కడ రైట్లు సరిగా పనిచేయదు ఒకటే ఉంటుంది ఏక ఇదంతా మనసులో పెట్టుకొని రెండు రోజు చూసి ఏంటి ఇతరని నాకు డౌట్ వచ్చింది ఇట్లాంటిది ఏదన్నా ఉంటుంది ఏమోనని మళ్ళీ అప్పుడు ఇప్పుడులాగా కాదు ఇప్పుడంటే ఏదన్నా అడుగుతా ఇప్పుడు అడగడం లేదండి ఇప్పుడు అప్పుడు తమాషా ఏంటంటే మూడో రోజు నుంచి చాలా బాగా వింటున్నాడు కారణం ఏంటంటే సంచి ఉంది దీంట్లో కూడా విఘ్నం ఉంది దీంట్లో కూడా ఉంది విఘ్నం కాబట్టి అప్పుడప్పుడు అంటే చాలా బాగా హాయగే వింటుంటాడు మధ్య మధ్యలో ఎందుకనంటే ఇక్కడైతే నో ప్రాబ్లం ఇప్పుడు నేను కూర్చున్నాను ఇక్కడ ఎత్తుకుపోవడానికి చూడాల్సిన అవసరం కానీ జనవరు గుర్తని ఉండేటప్పుడు భయం ఇప్పుడు ఇక్కడంటే మా నాడు పర్వాలేదు నిజం కాలేదు కూర్చుంటే ఎవరెవరు వచ్చి కూర్చున్నారు పక్కన సంచి పెట్టాడు అనుకోండి మధ్య మధ్యలో కొంతైతే బిడ్డలాగా ఎత్తి కాదు ఎన్నిటి మధ్య ఇది బ్రహ్మాండమైన విఘ్నం ఇది చిన్నది కాదు ఇది అన్ని బాగుండిన ఇది కనుక హే భగవాన్ ఇవి ఏవి లేకుండా కొనసాగాలి గనక శాంతి ఇది త్రిర్వచనం ఓం శాంతి శాంతి శాంతి ఇది శాంతి పాఠం సరేనా ఒకసారి మంత్రం చెప్తాను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓ బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ేద నిహతరే వ్యోమన్ సోను సర్వాన్ కామాన్ సహణ విపచితేతి తస్మాతస్మాత్మ ఆకాశూ ఆత్మ ఆకాశసం ఆకాశావాయు వార అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యాోషయీభ్యోన్న అన్నారుషురుషోన్నరసమయ ayam ేదమే శిర అయక్షిణ పక్ష అయముర పక్ష అయమా ఇదం పుచ్చం ప్రతిష్ట తదప్యేష bhavati ఇక్కడికి మొదటి అనువాకం అంటే బ్రహ్మవల్లిలో క్లోజ్ చేసుకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బ్రహ్మవల్లిలో మొత్తం తొమ్మిది అనువాకాలు మనకి శిక్షావల్లిలో పన్నెండు అనువాకాలు ఇందులో తొమ్మిది అనువాకాలు ఇది ప్రథమనువాక బ్రహ్మ చెప్ ఆప్నోతి పరం బ్రహ్మ విత్ ఆప్నోతి పరం ఫోర్ ఫోర్ బ్రహ్మ విత్ ఒకటి బ్రహ్మ విత్ తెలుసుకునేటువంటి వాడు దేన్ని బ్రహ్మని పరం ఆపునోతి ప్రాప్నోతి ఆ పరాన్ని పొందుతాడు ఉత్కృష్టమైనటువంటి పరమోత్కృష్టమైన స్థితి అదేంటో తెలుసా దట్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ